స్తోత్రం ప్రభావ పరిశుద్ర గొప్ప దేవ సర్వశక్తి సంప్రండ మహోన్నతులకు తండ్రి మహిమ స్వరూప్ యొక్క దేవ కృప మనకు వందాలేస్ అయ్యా నీకి ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకలు నిలబెట్టుకున్నవనైనా దివారాత్మములు కాచ కాపాడి యొక్క నూతన దినం నీకు వందాలేసయ్యా నీకి స్థుతులు స్తోతాలు అర్పించుకున్నవైనా సమస్త ఘనత మహిమా ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకు కలుగునుగా కాలలు నృపలు మమ్మల్ని వ్యాపారం చేసుకుని మధ్య కనసంలోనైనా ఓ ప్రభావ మీ సంధి క్వశ్చన్ మీరు మాతో మాట్లాడండి మీ నూతనమైన పరిషదాత్మ అభిషేకం వాక్యంగా మీరు మాతో మాట్లాడండి పరిషదాత్మ కలించి ఆరదంతుట్లో ప్రభా మీరు ఆధిపత్యం నడిపించి ఈ నామాన్ని మేము తెచ్చుకోమని ఈస్తు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రాధిష్టాం తండ్రి ఆమెన్ ఆమెన్ నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్న స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను నేనేమయ్యున్నాను నీ దయ వల నేనయ్యా నేనేమయ్యున్నాను నీ దయ వల నేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చిన వేసయ్యా కున్నవన్నీయు నువ్విచ్చిన వేసయ్య నేనేమైనా ప్రభువా నిన్న స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ కర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్న స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ కర్పిస్తాను లే లేక రుదాప్య మందు కుమరుని ఇచ్చింది చీ లేక లేక వృదాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే ఇచ్చిన నీవే బలికోరగా ఇచ్చిన నీవే బలికోరగా తెచ్చినీకే అర్పించిన అబ్రాములా నేనే ప్రభువా నిన్న స్తుస్తాను నాకే నాకేమున్నా ప్రభువాన్ని కరిపిస్తాను నేనేమైనా ప్రభువా నిన్న స్పుతిస్తాను ప్రభువా ప్రభువాన్ని కరిపిస్తాను సర్వము పోయిన శరీరము కులిన నాను వారే వెలివేసిన సర్వము పోయిన కుల్లిన నూను వారే వెలివేసిన ఆప్తులంతా శత్రువులైనా ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన యోబుల నేనేమైనా ప్రభువా నిన్న స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ కరిపిస్తాను నేనేమైన ప్రభువా నిన్న స్తిస్తాను నాకేమున్న ప్రభువా నీ కరిపిస్తాను నా కైతే బ్రతుకుట క్రీస్తే చావై आदिना केंतो मेले न मटु कईते व्रत कुटा क्रीस्ते చావైనా అది నాకెంతో మేలే ఇదిగో నే నువ్వున్నానయ్యా ఇదిగో నే నువ్వున్నానయ్యా దయతో నన్ను గైకోనుమయ్యా నా ఏ సయ్యా నేనేమైనా ప్రభువా నిన్న స్థుతిస్తాను నాకే మున్నా నాకేమున్నా ప్రభువాన్ని కనిపిస్తాను ఏసు వైపు చూస్తూ విశ్వాసము కాపాడుకొనుచూ యేసువైపు చూస్తూ విశ్వాసము కాపాడుకొనుచు వాడబారని కిరీటముకే వాంచతో పరుగెత్తేదా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 పిలుపుకు తగిన బహుమతి కై నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి కై దైవ భయము కలిగి శరీరే చలను విడీ దైవ భయము కలిగి శరీరే చలను విడీ అక్షయ కిరీట కొర కే ఆశతో పరుగే తె అక్షయ కిరీటము కొరకే ఆశతో పరుగే తెరుగే పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి కై నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై ఆత్మాభిషేకము కలిగి ఆత్మల భారము కలిగి ఆత్మల బారముకై అతిశయ క్రీటము కొర కే అల్లయక పరుగేతదా అతిశయ క్రీటము కొర కే అల్లయక పరుగేతదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములో గురి నేను పరుగెత్తేదా ప్రభు ఏ సున్యాజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి కై నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి అలే పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎస్ అయ్య వందనాలు ప్రభా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రిని ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామాన్ని స్తుస్తారు అక్కడ నేను ఉంటానన్నావు ప్రభా అవును ప్రభా తండ్రి ఇప్పుడు ఆయన మా మధ్యలో ఉండి నీవే తండ్రి నీ స్వరంధార మాతో మాట్లాడబోతున్నందుకు నీకే వేలాది వందనాలు కోట్లాది కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ కాబట్టి మనం వాక్యంలోకి వెళ్తున్నాము ఇప్పుడు మనం ధ్యానించే అంశం ఏంటంటే మన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట కాబట్టి ఈ అంశం గురించి నేను ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను కాబట్టి మన పిలుపును మన నిశ్చయమును ఏర్పాటు చేసుకోవాలంటే ఇక్కడ మన మత్తాయి సువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో ఒకటి ఉంది ఏముందంటే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులార నా యొద్కు రాండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును కాబట్టి ఏదైతే ఈరోజు మీరు భారము మోసుకొనుచున్న సమస్త జనులార అంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పిలుపు ఎందుకు మీరు నా యొద్కు రాండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును కాబట్టి చూడండి నా దగ్గరికి వస్తేనే మీకు విశ్రాంతి నా దగ్గరికి మీరు వస్తేనే మీకు నిత్య జీవము కదా నా దగ్గరికి వస్తేనే మీ పాపాలకు మీ అపరాధాలకు క్షమాపణ కాబట్టి ఈరోజు నువ్వు భారం మోసుకున్న నువ్వు మనకి దేవుడు ఏం నా యుద్ధకి రాండి కాబట్టి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును కాబట్టి రక్షణ లేని వాళ్ళకి కదా ఈ లోకంలో పాపంలో ఉన్న వాళ్ళకి రక్షణ లేని వాళ్ళకి దేవుడు ఒకటే ఒక పిలుపు చెప్తున్నాడు నా యుద్ధకు రాండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటే మీ భారాన్ని నేను మోస్తాను కదా మన పాపాలు ఆ కలవరి శిలువలో దేవుడు మోసిండా లేదా మీ పాపాలనే నేను ఆ శిలువలో అన్నిటినీ భరించి నేను మోసినాను ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఏ భారమైనా నువ్వు నా ఎద్దకు వచ్చి నీ చింత నీ భారం ఏదైతే నువ్వు నాకు అప్ప చెప్తావో నీకు విశ్రాంతి నిస్తానంటుండు దేవుడు కాబట్టి చూడండి మనము ఈరోజు ఎన్నో భారాలు కదా ఇంట్లో అప్పులు ఒక కదా ఎన్నో భారాలు బిడ్డలు మారలేదని అదొక భారం సేవలోకి వెళితే అక్కడ ఒక భారం ఎక్కడ చూసినా మనకి భారం కలిగి ఉన్నామా లేదా ఎంతో బరువు మోస్తున్నావు కానీ దేవుడు నీకు చెప్తుంది ఒకటే నీ బరువు నువ్వు నా కప్ప చెప్తే నీ బరువు నేను మోసి నీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు కదా మన దేవుడు కదా పాపులైన వాళ్ళందరి వాళ్ళ పాపాలు ఆయన భారాన్ని ఆ సిలువలో మోసిండా లేదా కాబట్టి యశు ప్రభు చెప్తుంది ఒక్కటే నా ఎద్దకు వస్తేనే మీకు విశ్రాంతి కదా నా దగ్గరకు వస్తేనే మీకు శాంతి సమాధానము నెమ్మది మీ ప్రాణాలకి నెమ్మది మీ కుటుంబాలకి ఆశీర్వాదం ఏదైనా అది నా నుంచే తప్ప ఇంకా మీకు ఎవరి నుంచి ఎక్కడ నుండి ఏమీ రాదు కాబట్టి ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళకు దేవుడు ఒకటే ఒక పిలుపు చెప్తుండో నా యుద్ధకి రాండి అని కాబట్టి దేవుడు కాబట్టి ఇంకొక వచనం చూస్తే యోహను రాసిన పత్రిక పదో అధ్యాయము పదకొండో వచనంలో ముందంటే నేను గొర్రెలకు మంచి కాపరిని కాబట్టి మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టెను కాబట్టి యేసు ప్రభుయే మనకి కాపరి యహోవా నా కాపరి నాకు లేమి లేదు కాబట్టి యహోవాని నీకు కాపరి అయితే నీకు ఏ లోటు ఉండదు నీకు ఏ భారం ఉండదు కదా నీ భారాన్ని ఆయన మోస్తానన్నాడు కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏందో తెలుసా ఆయన ఎద్దకి వచ్చి నువ్వు ఆయన పట్ల నమ్మకం పెట్టి విశ్వాసం పెట్టి నువ్వు ఆయన సహాయం తీసుకుంటే నీ భారం ఏమైపోతుంది తేలికగా అయిపోతుంది సులువుగా అయిపోతుంది కదా అందుకే ఏ విషయంలోనైనా సేవలో అయినా కానీ కుటుంబంలో అయినా కానీ ఉద్యోగంలో అయినా కానీ ఏ విషయంలో అయినా కానీ నువ్వు యేసు ప్రభు సహాయం తీసుకుంటేనే నువ్వు నీకు నెమ్మది కదా ఆయననే కదా కాబట్టి దేవుడు ఎందుకు నీకు ఈ మాటలు చెప్తుండంటే నువ్వు ఇంకా కాలము బారం మోస్తూ మోస్తుంటావు నా దగ్గరికి రమ్మంటున్నాడు ఆయన నిన్ను పిలుస్తుండు నువ్వు ఆయన యుద్ధకు వస్తే నువ్వు మశించిపోవలసిన నీకు నిత్య జీవం నీ ఆత్మకు ఆశీర్వాదం కదా మరణంలోకి పోతే అక్కడ అగ్ని ఆరదు పురుగు చవదు నీ ఆత్మ నశించిపోతుంది కాబట్టి చూడండి రక్షణ పొందని వాళ్ళందరికీ దేవుడు పిలిచే పిలుపు నా యొద్ధకి రండి నా యద్దకి వస్తేనే మీకు నిత్య జీవము నా దగ్గరికి వస్తేనే మీ భారాలు ఏమైపోతాయి మీకు విశ్రాంతే కాదా నువ్వు ఒక బరువైన వస్తువుని మోసుకొని మోసుకొని మోసుకొని అలిసిపోయిపోతా ఉన్నావు బరువు మోసి మోసి నీ ప్రాణమేమో ఇంకా మొయ్యలేక అది విశ్రాంతి కోరితే మనకేమనిపిస్తుంది ఎవరన్నా ఈ బరువు మోస్తే చాలా బాగుండు కాసేపు నాకు కొంచెం తేలికగా ఉంటుందని నువ్వు ఆలోచిస్తావా లేదా ఈ రోజు యేసుప్రభుని ఒకటే చెప్తుండు నీకు నేను మోస్తా నీ నా దగ్గరికి రమ్మం చదువుతుండు కాబట్టి చూడండి ఆయననే మంచి కాపరి ఆయననే తన ప్రాణాన్ని మన కొరకు పెట్టిండు ఆయన ప్రేమనే ఆయన నీ లోకానికి రప్పించింది ఆ ప్రేమనే నీ కొరకు బాధపడేలాగా చేసింది నీ కొరకు ఆయన శ్రమలు పాలయ్యేలాగా చేసింది నీ కొరకు నిందలు భరించేలాగా చేసింది నీ కొరకు అవమానాలు భరించేలాగా చేసింది నీ కొరకు అన్నిటిని సహించి చూడండి తన ప్రాణాన్ని కూడా దేవుడు నీ కొరకు పెట్టిండు నీ ప్రేమనే కదా కాబట్టి ఆ ప్రేమ పొందుకోవాలా అని నువ్వు అనుకుంటే నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తేనే నీకు నిత్య కాబట్టి దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది కూడా దేవుడు ఒక పిలుపే రక్షణ లేని వాళ్ళకి ఇది పిలుపు కదా రక్షణ లేని వాళ్ళకి దేవుడు చెప్తుండు కాబట్టి ఇప్పుడు రక్షణ పొందిన మనకేం చెప్తుడు అనేది మనం చూద్దాం చూడండి రక్షణ పొందిన వాళ్ళకి దేవుడు ఏం చెప్తుండంటే ఒకటో పేతురు రెండో పేతుల్లో ఒకటో అధ్యాయం పదో వచనంలో అందువలన సహోదరుల మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టెళ్ళరు ఏది సహోదరు భక్తి భక్తి ప్రేమ ఆశ చూసినాం కదా పైన అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ క్రియలే అవి చేస్తే నువ్వు తొట్టెళ్ళవు అంటే దేవుడి నుండి నీ తొలగిపోవు ఆయన ఆజ్ఞను అతిక్రమించవు కాబట్టి ఈరోజు దేవుడికి నీ పట్ల ఒక ఉన్నతమైన పిలుపు కదా రక్షణ పొందకపోతే నువ్వు నా దగ్గర దగ్గర నీకు రక్షణనిస్తానంటుండు నీ ప్రాణానికి నీ ఆత్మకు నీ దేహానికి నువ్వు అనారోగ్యంతో ఉంటే నా దగ్గరికి నువ్వు వస్తే నీకు స్వస్థతనిస్తానంటుండు నువ్వు పాపంలో ఉంటే నీ పాపాలను నేను పరిశుద్ధపరిచి నా రక్తంలో నిన్ను కడిగి నేను శుద్ధీకరిస్తా నిన్ను అంటుండు లోక భారం కలిగిపోయి నువ్వు అన్ని అప్పులతో అనారోగ్యాలతో కుటుంబంలో అన్ని సమస్యల్లో నువ్వు చిక్కి ఉంటే నా దగ్గరికి వస్తే వాటి నుంచి నేను నీ భారాన్ని మోస్తాను కాబట్టి మనం యేసు ప్రభు మీదనే నమ్మకం పెట్టాల విశ్వాసం పెట్టాల రక్షణ పొందని నువ్వు ఒకవేళ రక్షణ పొంది నీ పిలుపుల ఉంటే చూడండి సేవ చేసేది కూడా ఒక భారమే కానీ ఆ సేవ ఫలించాలన్నా ఆ సేవలో ఆశ్చర్యకార్యాలు జరగాలన్నా అద్భుతాలు జరగాలన్నా ఏమి జరగాలన్నా నీకు యేసు ప్రభు సహాయము లేకపోతే నువ్వు వ్యర్థుడవే ఆయననే సమస్తమును చేయగలిగిన వాడు కదా ఆయన సహాయము ఎప్పుడైతే తీసుకుంటే నువ్వు కూడా సమస్తం కదా నువ్వు ఈ రోజు బారం కలిగి ఉన్నావు ఏది ఆత్మల భారం ఆత్మలను నువ్వు పట్టాలంటే యేసుప్రభు సహాయం కావాలా కాబట్టి మనందరికీ పిలుపు ఉంది రక్షణ పొందకపోతే రక్షణ పొందాలా రక్షణ పొందితే రక్షణ పొందని వాళ్ళని రక్షణలోకి నడిపించాలా ఒక విశ్వాసిగా నువ్వు ఒక సేవకుడు అవ్వాలా ఒక సేవకుడిగా నువ్వు అయ్యి ఉంటే శిష్యులు చేయాలా ఒక గురువుగా ఉంటే చూడండి ఈ లోకంలో మనం చూస్తామా లేదా నడిచేవాడు సైకిల్ కొనుక్కుంటాడు సైకిల్ కొన్నవాడు మోటార్ సైకిల్ కొంటాడు కారు కొంటాడు నువ్వు ఈ లోకంలో నువ్వు ఏ స్థితి నుంచి ఎంతగా అభివృద్ధి పొందినావో ఏసు ప్రభులో కూడా నువ్వు అంతగా అభివృద్ధి పొందాలా అది కూడా ఒక ఆశీర్వాదమే ఈ ఆశీర్వాదం కూడా ఏసు ప్రభులో ఉంటేనే నీకు వస్తుంది కాబట్టి ఎందుకు దేవుడు మనం చెప్తుండంటే మనమంతా ఒకరి ద్వారా రక్షణ పొందిన మనము తర్వాత విశ్వాసులైన మనము విశ్వాసులైన మనము సేవకులు అవుతాము సేవకులైన మనము ఒక గురువులాగా అవుతాము గురువులైన మనము అనేకులు శిష్యులను చేయాల ఇన్ని లెవెల్స్ ఉన్నాయి వీటిలో మనం అన్నిటిలో అభివృద్ధి పొందాలా కాబట్టి దేవుడు ఏం చెప్తుండంటే కాబట్టి పౌలు చూడండి పౌలు ఎందుకంటే పిలి రాసిన పత్రిక మూడవ అధ్యాయం నా పద్నాలుగో పౌలు ఏం చెప్తుండంటే క్రీస్తు ఏసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను కదా పిలుపు దేవుడు పిలిచిండు ఆ పిలుపుకి ఏముంటదంట బహుమానం ఉంటుందంట కాబట్టి అది ఎట్లా ఉన్నది ఉన్నతమైన ఆ పిలుపుకి కలిగే బహుమానము పొందాలని గురి వొద్దకే కదా పౌలు అంటే ఆయన గురి ఏంది క్రీస్తుని ప్రతి ఒక్కరిలో ఆయన వాక్యం అనే బేసిజం నాటాల చూడండి రక్షణ లేని వాళ్ళని రక్షణలోకి నడిపించాలా రక్షణ పొంది అవిధేయత చూపించే వాళ్ళని ఎట్లా ప్రభులోకి నడిపించాలా అవిధేయత అంటే వాక్యం తెలుసు యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చిండో తెలుసు ఎందుకు ఈ లోకంలో మరణించిండో తెలుసు నీ పాపం అంటే ఏందో తెలుసు పరిశుద్ధమైన జీవితం అంటే ఏందో తెలుసు నీకు అన్ని తెలిసి కూడా నువ్వు అవిధేయత చూపిస్తావు కదా కాబట్టి వాళ్ళని కూడా నడిపించాలా కాబట్టి పౌలు తనకు యేసుప్రభు ఆయన పిలిచిండు యేసుప్రభు పౌలిని పిలిచిండు కాబట్టి పౌలు ఎట్లా ఉన్నాడు చూడండి అపస్తుల కార్యంలో మూడో ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చనంలో చూస్తే పౌలు ఎట్లా ఉన్నాడు సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి వేయించి సంఘమును పాడు ఎప్పుడు ఈ పని చేస్తుండంటే ఎప్పుడైతే ప్రభు ఈ అపోస్తుడైన పౌలతో మాట్లాడకముందు ముందు పౌలు జీవితం ఎట్లా ఉంది చూడండి మన ప్రభు మన తండ్రి ఆయన చూడండి ఆయనతో మాట్లాడక పౌలు జీవితం ఎట్లా ఉంది యసు ఆయనని పిలవక ముందు వచ్చి చూడండి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోవడం అంటే ఎంత భయంకరంగా చూడండి ఈడ్చుకొని పోయి వేయించి సంఘమును అంటే దేవుని బిడ్డలను భయంకరంగా హింసిస్తుడు పౌలు చూడండి స్త్రీ అనే భేదం లేదు పురుషుడు అనే భేదం లేదు అందరిని భయంకరంగా చరసల్లో వేయించి చూడండి యేసు ప్రభు ఎట్లా ఆయన సువార్తని ఒక అడ్డుగోడలాగా ఉండి ఏం చేస్తుండో ఒక వ్యతిరేకంగా తయారైపోయి ఏం చేస్తుండో తెలుసా భయంకరంగా పాడు చేస్తున్నాడు దేవుని బిడ్డలు ఆయన సువార్తని ముందుకు పోనీయకుండా అడుగడుగును అడ్డు ప్రతిదీ ఏం చేయాలని చూస్తాడు అణచివేయాలని చూస్తుండు పౌలు కాబట్టి అపోస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనంలో ఏం చెప్తున్నాడంటే సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటేను హత్య చేయుటేను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి కదా ప్రభు యొక్క శిష్యులంటే ఆయన పన్నెండు మంది శిష్యులను బెదిరిస్తుండు ఎందుకు యేసు ప్రభు సువార్తను ప్రకటించొద్దు ఎందుకంటే పౌలకు ఇంకా దేవుని పిలుపు రాలేదు పౌలు ఎట్లా ఉన్నాడు పాపంలో ఉన్నాడు కాబట్టి ఈ పాపంలో ఉన్న పౌలు ఏం చేస్తుండడు ప్రభు యొక్క శిష్యులందరినీ బెదిరిస్తుండు నువ్వు సువార్త ప్రకటించడానికి వీల్లేదు అంటే ఒక అడ్డుగోడలాగా అన్ని విషయాల్లో దేవుని బిడ్డలకి పౌలు అడ్డుగోడలాగా ఉండు వాళ్ళని హత్య చేయుటను చూడండి పౌలు ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించే పౌలకి హత్య చేయడము ధర్మశాస్త్రానికి విరుద్ధమని తెలియదా చూడండి మనుషులు పాపములో ఉంటే చూడండి పాపములో ఉంటే దేవుని వాక్యం ధ్యానించినా కానీ పాపమే చేస్తారు కదా యేసుప్రభుని స్వీకరించకపోతే పౌలు యుధవాడే కదా యహోవా భక్తుడని చెప్పుకుంటే యహోవా ఏం చెప్పిండు ధర్మశాస్త్రంలో మోసే నరహత్య చేయొద్దని చెప్పిండు కానీ ఇక్కడ పౌలు అది అతిక్రమిస్తుందా లేదా కాబట్టి హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి అపస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయము రెండో వచనంలో ఈ మార్గం అందున్న పురుషులనైనాను కనుగొనిన ఎడల వారిని బంధించి ఎరుసలేముకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగను ఈయన ఎంతగా అణచివేస్తుండే యశుప్రభు సువార్తని ఎక్కడ ప్రకటించకుండా అటు శిష్యులను పురుషులని లేదు స్త్రీలని లేదు అందరూ ఎవరు యేసుప్రభుని ప్రకటిస్తున్నారని ఈయన పక్క ప్లానింగ్తో అడుగడుగున అడ్డుపడి చూడండి వాళ్ళని భయంకరంగా హింసిస్తుండు ఎవరు ఈ పౌలు తర్వాత ఏం జరుగుతుంది అపోస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయము మూడో వచనంలో అతడు ప్రయాణం చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు చూడండి ఈయన ఏం చేయాలా వాళ్ళని పట్టుకోవాలా వాళ్ళని బంధించాలా అనే ప్రయాసముతో ఆయన ప్రయాణం చేస్తుడు అట్లా ఆయన ప్రయాణం చేస్తూ ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను చూడండి ఒక వెలుగు మన ప్రభువే వెలుగు కదా అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతడు నేల మీద పడి ఎప్పుడైతే దేవుని వెలుగు ఆయన మీద పడిండో అయన నేల మీద పడ్డం అంటే నమస్కారం చేసిండా లేదా ఎవ్వరైనా యేసు ప్రభు వెలుగు వాళ్ళ మీదకి వస్తే చూడండి ఆయన దగ్గర విధేయత చూపించాల్సిందే ఈయనం చేసిండు సాష్టాంగం నమస్కారం చేసి నేల మీద పడి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని సౌలా సౌలా నీవెలా నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుటా వి ఒక స్వరం కదా ఒక పిలుపు ఎవరితో మాట్లాడుతున్నారు సవులుతో మాట్లాడుతున్నాడు దేవుడు నువ్వెలా నన్ను హింసిస్తున్నావు అని కదా ఆయన బిడ్డలు ఎవరు ఆయన శరీరమా కాదా నువ్వు దేవుని బిడ్డలను హింసిస్తే దేవుని బిడ్డల మీద నిందలేస్తుంటే దేవుని బిడ్డలను అవమానిస్తుంటే ఈ బిడ్డలందరూ క్రీస్తు శరీరమా కాదా అదే పౌలతో మాట్లాడుతున్నాడు దేవుడు నువ్వెలా నన్ను హింసిస్తున్నావు చూడండి ఆయన బిడ్డలను హింసిస్తే ఇక్కడ బాధ నొప్పి ఎవరికి ఆయనక కలుగుతుంది కాబట్టి ఈ మాటనే పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు ను ను వేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను అప్పుడు ప్రభువా నీ అతడు అడగగా ఆయన నేను నువ్వు హింసించుచున్నా ఏసును చూడు నువ్వు ఎవరికైతే బంధించి చెరసలో ఈడ్చుకొని పోయి నా శిష్యులను అందరిని నువ్వు ఈరోజు అడ్డుపడుతున్నావో ఎవరినైతే నువ్వు చిత్రహింసలు చేసి హత్య చేస్తూ వాళ్ళని భయంకరంగా వాళ్ళని నువ్వు చేస్తున్నావో ఆ యేసుని అని ఏం చెబుతుండో పౌలతో చెప్తున్నాడు తర్వాత లేచి పట్టణంలోకి వెళ్ళుము అక్కడ నువ్వు ఏమి చేయవలనో అది నీకు తెలపబడనని చెప్పను కదా అప్పుడు ఏం చేసిండు పౌలు సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయిను గనక వారు అతన్ని చెయ్యి పట్టుకొని దమస్కలోనికి నడిపించిండ్రు కదా ఆయన ఇంకా షాక్